సంకీర్తన సంఖ్య నాలుగు వందల నలభై పెరుగ పెరుగ పెద్దలుగా పెనువిర్రిబట్టు బుద్ధిరిగితే మరులు మరిచితేనే ఇన్నిటి గెలిచే మర్మముసుండి జ్ఞానులకు జనన మందిన ఎప్పుడు దేహి సన్యాసి కంటే నిరాభారి తనర కౌపీన కటి సూత్రముల తగులములేని దిగంబరీ తనుతానెరగడు ఎదిరి నెరగడు తత్వధ్యానాలయ నిర్మల చిత్తుడు పెనగే కోరిక ఇంచుకంత లేదు పేరులేనివాడు నిద్దుర నిద్రవొయ్యేటి అప్పుడు దేహి నిత్య విరక్తుని నివంటి ఘనుడు బుద్ధి సంసారముపై నించుకాలేదు భోగమేమీనొల్లడు వద్దనే ఏ పనులకు చేయబోడు ఉన్నలంపటాలకు ఏమియుజొరడు ని ఆశ ఎందుకో కోపమేమి లేదు వీడెవోయమ్మా హరిశరణన్నయ్యప్పుడు దేహి అమరుల కంటే కడునధికుడు పరమునిహమునరచేతిదే ప్రయాసించుకలేదు దురితములేదు దుఃఖములు లేవు చూడనే వైకుంఠమెదురుగా వచ్చు గరిమా శ్రీ వెంకటేశుడు వీడివో కానరైరిగా ఇన్నాళ్ళమ్మా